స్వరూపంలో నర అంటే నారము చేత పోషించబడుతున్నదంతా నరుడు ఇది గుర్తు పెట్టుకోవాలి అంటే నీరు నీరే ప్రాణాధారం నీరు లేకపోతే జీవుడు లేడు జీవం లేదు కాబట్టి సకల జీవరాశి కూడా నరుడే ఒక్కడని పెట్టుకో ఒక్కర్లా సకల ఎనభై నాలుగు లక్షల జీవరాశులన్నింటికీ కలిపి ఒక సర్వనామని చెప్పమన్నాం దాని పేరు నరుడు నారము నీరము చేత పోషించబడు ప్రాణము కలిగిన వారు నరులే మానవుడు ఒక్కడే అని చెప్పుకోకర్ల కాబట్టి సర్వవ్యాపీ మహేశ్వర ఎల్లప్పుడూ నీవే నిష్ట ఎందు ఉండాలి స్వరూప జ్ఞాన నిష్టలో పరమాత్మ నిష్టలో తత్వత జీవుడు పరమాత్మయే అయి ఉన్నాడనే నిర్ణయమునందు నిలకడ చెంది సాత్విక వృత్తిని వ్యవహారంలో అనుమతించు ఆంతరిక జగత్తును ఖాళీ చెయ్యి బాహ్య జగత్తును నువ్వు ఖాళీ చేయక్కర్లేదు ఇప్పుడు అమెరికా ఖండాన్ని తీసేయాలండి ఆఫ్రికా ఖండాన్ని తీసేయాలండి నేను స్వరూప జ్ఞానాన్ని పొందాలంటే ఆ ఖండాలు మునిగిపోవాలండి అంటే అది ఎప్పటికైనా అయ్యే పనేనా ఈ భూమి పోయిన తర్వాత నాకు ఈ సృష్టి పోయిన తర్వాత నాకు అప్పుడు ఎట్లాగూ ఉండదు కదండి అప్పుడు ఎలాగూ నాకు తోచటాలు లేదు కదా నేను రోజు గాఢ నిద్రావస్థలో మునిగిపోయినప్పుడు ఆ నిద్రలో నాకే ప్రపంచం లేదు కాబట్టి హాయిగా నిద్రపోయినప్పుడు కూడా నేను స్వరూప జ్ఞానాన్ని ఇష్టం కాబట్టి ఇరవై నాలుగు ఖండాలు అంటే అది సాధ్యము అసాధ్యమో అది ఎలా వ్యాధిగా పరిణమిస్తుందో అజ్ఞానం కూడా అలా వ్యాధిగా పరిణమించేస్తుంది అవిద్య కూడా వ్యాధిగా పరిణమించి నిన్నే బాధిస్తూ సకల దుఃఖ నివృత్తి శాశ్వత పరమోపశాంతి స్వరూప జ్ఞానం చేతనే సాధ్యము ఇతరత్ర వృత్తి జ్ఞానం చేత తత్కాలవత్ మిథ్యా జ్ఞానం మాత్రమే సాధ్యం కాబట్టి ఆ వృత్తి జ్ఞాన రూపమైనటువంటి మిథ్యా జ్ఞానమును నివర్తించి స్వరూప జ్ఞాన నిష్ఠు జ్ఞానమార్గ సాధకుడు నిష్టను పొందాలి హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరినమిదం ఊర్ణ ముద్య ఓర్ణస్ ఓర్ణమాదాయమేవాసిష శాంతి శాంతి శాంతి హరి శ్రీగొరుభ్యో నమ